సరళ అవి ఏం పూలు ఏవి తెల్ల పూల ఎర్ర పూల ఆ ఎర్ర పూలు ఎర్రవి గులాబీ పూలు తెల్లవి మల్లె పూవు కదూ అవును మీ ఇంట్లో మల్లె చెట్టు ఉన్నదా ఆ ఒకటి కాదు రెండు చెట్లున్నాయి గులాబీ చెట్లు లేవా లేవు మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఒక గులాబీ చెట్టు ఉన్నాయి పెద్ద చెట్లా చిన్న చెట్లా మల్లె చెట్టు చిన్నది గులాబీ చెట్టు పెద్దది లిజన్ అవి ఏం పూలు సరళ అవి ఏం పూలు ఏవి ఏవి తెల్ల పూల ఎర్ర పూల తెల్ల పూల ఎర్ర పూల ఆ ఎర్ర ఆ ఎర్రపూలు ఎర్రవి గులాబీ పూలు ఎర్రవి గులాబీ పూలు తెల్లది మల్లె పువ్వు తెల్లది మల్లె పువ్వు కదూ అవును అవును మీ ఇంట్లో మల్లె చెట్టు ఉన్నదా మీ ఇంట్లో మల్లె చెట్టు ఉన్నదా ఒకటి కాదు ఒకటి కాదు రెండు చెట్లున్నాయి రెండు చెట్లున్నాయి గులాబీ చెట్లు లేవా గులాబీ చెట్టు లేవా లేవు లేవు మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఒక గులాబీ చెట్టు ఉన్నాయి మా ఇంట్లో ఒక మల్లె చెట్టు ఒక గులాబీ చెట్టు ఉన్నాయి పెద్ద చెట్ల చిన్న చెట్ల పెద్ద చెట్ల చిన్న చెట్ల మల్లె చెట్టు చిన్నది మల్లె చెట్టు చిన్నది గులాబీ చెట్టు పెద్దది గులాబీ చెట్టు పెద్దది Drills, రెపిటేషన్ Drill, Start తెల్లది మల్లె పువ్వు తెల్లది మల్లె పువ్వు ఎర్రవి గులాబీ పూలు ఎర్రవి గులాబీ పూలు చిన్నది గులాబీ చెట్టు చిన్నది గులాబీ చెట్టు పెద్దవి మల్లె చెట్లు పెద్దవి మల్లె ఇక్కడ ఎర్ర పూలు లేవు ఇక్కడ ఎర్ర లేవు అక్కడ తెల్ల పువ్వు లేదు అక్కడ తెల్ల పువ్వు లేదు బిల్డ్అప్ డ్రిల్ ఉన్నాయి చెట్లు చెట్లున్నాయి చెట్లున్నాయి రెండు రెండు మల్లె చెట్లున్నాయి రెండు మల్లె చెట్లున్నాయి ఇంట్లో ఇంట్లో రెండు మల్లె చెట్లు ఇంట్లో మా ఇంట్లో రెండు మల్లె చెట్లు మా ఇంట్లో రెండు మల్లె చెట్లు పువ్వు పువ్వు కదూ పువ్వు కదూ గులాబీ గులాబీ పువ్వు కదూ ఎర్రది ఎర్రది గుబీ పువ్వు కదూ ఎర్రది గులాబీ పువ్వు కదూ సబ్స్టిట్యూషన్ రిల్ ఇది ఒక కాలం రెండు ఇవి రెండు కలాలు అది ఒక పువ్వు నాలుగు అవి నాలుగు పూలు అక్కడ నా సంచి లేదు సంచీలు అక్కడ నా సంచీలు లేవు ఇది ఒక మల్లె చెట్టు మూడు ఇవి మీ ఇంట్లో మల్లె చెట్లు లేవాతీలు పాత సంచీలు లేవా గులాబీ చెట్లు మీ ఇంట్లో గులాబీ చెట్లు లేవా పెద్ద చెట్లు మీ ఇంట్లో పెద్ద చెట్లు లేవా తెల్ల పూలు మీ ఇంట్లో తెల్ల పూలు లేవా ఇంటర్లాక్టిట్యూషన్ డ్రిల్ సంచి చిన్నది ఈ సంచీలు చిన్నవి ఆ సంచీలు ఈ ఎర్రువ్వు ఎర్రది పూలు ఈ పూలు ఎర్రవి ఆ ఆ పూలు ఎర్రవి ఇల్లు ఆ ఇల్లు ఎర్రది పాత పాతది ఇల్లు పాతవి కొత్త ఆ ఇల్లు కొత్తవి ఊరు ఆ ఊరు కొత్తది ఏ ఏ ఊరు కొత్తది గు మా ఇంట్లో చెట్లు లేవు ఇంట్లో పెద్ద బల్లలు లేవు మీ ఊళ్ళో కొత్త బొస్సులు లేవా మా ఊళ్ళో కొత్త బస్సులు లేవు మీ దగ్గర గులాబీ పూలు లేవార్చీ ఉన్నదా మాట్లో కుర్చీ ఉన్నది మా ఊళ్ళో మల్లె చెట్లు ఆ గదిలో మీ కుక్క పిల్లి ఉన్నాయా ఆ గదిలో మా కుక్క పిల్లి ఉన్నాయి మీ ఇంట్లో మా పాత పుస్తకాల ఈ పుస్తకం కొత్తది ఆ పుస్తకం పాతది ఇవి ఎర్రపూలా తెల్ల పూలా ఈ పువ్వు ఎర్రది ఆ పువ్వు తెల్లది అవి పాత ఇళ్ళ కొత్త ఇల్ల ఈ ఇల్లు పాతది ఆ ఇల్లు కొత్తది అవి పెద్ద చెట్ల చిన్న చెట్ల ఇది పెద్ద చెట్టు అది చిన్న చెట్టు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఆ తెల్లపూలు మల్లెపూలు ఆ తెల్లవి మల్లెపూలు ఈ పెద్ద సంచీలు మా సంచీలు ఈ పెద్దవి మా సంచీలు ఆ కొత్త కుర్చీలు విద్యార్థులకు ఆ కొత్తవి విద్యార్థులకు ఆ ఎర్రపూలు గులాబీపూలు ఆ ఎర్రవి గులాబీపూలు ఈ కుర్చీ కొత్తది ఈ కుర్చీలు కొత్తవి ఆ పువ్వు ఆ పూలు ఎర్రవి ఈ ఈ ఇల్లు ఇల్లు పెద్దవి మా గులాబీ చెట్టు చిన్నది మా గులాబీ చెట్లు చిన్నవి